గణపతి భవామే క్రికీనాశ్రవస్తమం జ్యేష్టరాధి బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆను మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యం తాత వందే గురు పదం పరాము సహనా సహనూ సహ భయంకరీనాధీత ఓ శాంతిశ్యాం విశాంతి శ్రద్ధయా దేయం భాష్యం సో తొకే ఈ భాష్యం ఇది చూడండి త గోష్ఠీ నిమిత్తే సముదితే నశ్వసిం విశ్వాసో కర్తవ్యవలం తదారగ్రాణం సో అక్కడ వాక్యం ఏమంటే తాం ప్రయాసన ప్రశ్వసివ్యం యషాం అంటే ఆ మహాత్ములకు కొయానీ చేత ఆసనే ఆసనమును ఆసనము చే తృతీయకవచనం అంటే ఆసనమును ఇచ్చుట చేత అంటే ఆసనం ఒక్కటే ఇస్తారండి మరో మంచినీళ్ళు ఇవ్వరు కాబట్టి శంకరులు ఆసనాదిన సో ఆసనం అంటే ఆసనం చేతనం ఇతర ఇతర పూజాదికము కూడా గ్రహింపబడుతుంది కాబట్టి ఆసనము మొదలకు వాటి చేతనం ప్రశ్వసివ్యం శ్రమాపనయము చేయబడవలె అంటే వారికి శ్రమ తొలగే విధంగా మీరు ఏర్పాటు చేయాలి అది చెప్పారు ఇప్పుడు దీన్నే ఇదే వాక్యాన్ని ఇంకో రకంగా పరిశీలిస్తున్నారు ఆయన తేషాం త్వయా ఆసనే నా ప్రశ్వసిం ఆసనే నా తృతీయవచనం అదొక రకం ఇప్పుడు అలా కాకుండా ఆసనే నా ప్రశ్వసితం నా అంటే నా నెగటివ్ ఆసనే అంటే సప్తమయ్యి అలాగే అలా వ్యాఖ్యానం చేస్తున్నారు రెండు రకాలుగా చేయొచ్చు తేషాం ప్రజాసనేనా ప్రశ్వసివ్యం ఉన్నప్పుడు ఆసనెన ప్రశ్వసివ్యం ఆసనే నశ్వసివం రెండో వ్యాఖ్యానం సో వా అన్నర్ంటే వాటి వాయుదోకు అథవా వా అవా లేదా పోల్నండి చాంటీపూరకంగా కూడా అర్థం చెప్పవచ్చు ఎలాగంటే తేషాం వారికి వా చాలా అప్రోప్రియేట్ ఆసనే ఆసనే అంటే ఆసనము ఉండగా సతీ సప్తమే ఆసనే సతీ అనమాట ఆసనము ఉండగా ఆసనము ఉండగా అంటే వారు కూర్చుని ఉండగా అర్థం ఎందుకు కూర్చుంటారండి ఒక చోట కూర్చుని ఉన్నారు అంటే గోష్ఠీ నిమిత్త సముదీతే ఎలాగంటే ది లోక్ సభ ఇన్ సిటింగ్ అనో లేకపోతే ద బోర్డ్ ఈజ్ ఇన్ సిటింగ్ అంట అలా యూసేజ్ ఉంది ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ఇన్ సిటింగ్ అంటే అర్థం అక్కడ కూర్చొని ఇంకా పురుగుపట్లు పడుతున్నారన్న కాదు ఈ ఈజ్ ద అంటే అర్థం ఏంటంటే ఒక గోష్ఠి కోసం సమకూడినారు అని అర్థం ఇక్కడ కూడా అంతే సో అసనే అంటే దే ఆర్ ఇన్ సిటింగ్ ఆ మహాత్ములు సిటింగ్లో ఉన్నారు ఎందుకోసం గోష్ఠినిమిత్త సముదితే ఒక చర్చ కోసమని సముదితే సముదాయంగా ఏర్పడి సముదితే ఆసనే సముదితే అంటే సముదాయ రూపే సముదాయంగా తయారై కూర్చుని ఉన్నప్పుడు అక్కడ మనం ఉన్నాం ఏం చేయాలి సాధారణంగా మనం దాంట్లో ప్రవేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం వాళ్ళు గోష్ఠి చేస్తున్నారు చేస్తుంటే మధ్యలో చేరి న ప్రశ్వసివ్యం ప్రశ్వాసోపి న కర్తవ్య మీరు గడ్డిగా గాలి కూడా పేల్చడానికి వీల్లేదు అంటే అర్థమేమిటి అక్కడ ముక్కు బిగించేసుకొని కూర్చోమని కాదు అనవసర ప్రసంగం చేయవద్దు ఇప్పుడు సపోజ్ వెన్న నలుగురు ఐదుగురు మహాత్ములు మాట్లాడుతున్నారు అనుకోండి మీరు మధ్యలో జైలులో మాట్లాడుతుంటే అన్నమాటది డిస్టర్బ్స్ది వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది మాట్లాడేవాడికి డిస్టర్బెన్స్ మాట్లా వాడు మాట్లాడుతూ ఉంటే విని వాళ్ళు నలుగురు ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ వై యూ షుడ్ టూఆర్ నాట్ సపోజ్ టు టా వాట్ షుడ్ ఐడు అక్కడ కూర్చొని తుమ్ములు తుమ్ముకుంటూ దగ్గులు తగ్గుకుంటూ అలా కూడా చేయకూడదు డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి విశ్వాసోపి నా కర్తవ్య అక్కడ కామ్గా ఉండాలి ఎప్పుడూ కూడా ఇది ఒకటి నేర్చుకోవాలి మనం దర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రెషర్ ఇన్ టు టాక్ లోపల ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ ఉండకూడదు ఒకసారి ఎవరో మహాత్ములు ఏదో చెంటే సమ్ ఆఫ్ ది స్టూడెంట్ వన్ ఆఫ్ ది పర్సన్స్ యాభై మంది వింటున్నారు వాళ్ళలో ఒక వ్యక్తి షీ గేవ్ సమ్ ఒపీనియన్ ఐ నోటీస్డ్ దట్ దట్ దట్ ఒపీనియన్ కెన్ మీ ఇంప్రూవ్డ్ అప్ ఆ సో నే వెంటనే ఏం చేశాను ఆ ఒపీనియన్ ఇంప్రూవ్ చేసేసి నేను చెప్పేసాను చెప్పేస్తే ఆ అవతల మనిషి హర్ట్ అయిపోయారు చాలా బాధపడ్డాను ఎవరు మొన్న అడగలేదు ఆ మహాత్ములు ఏవండి మీరు చెప్పండి అంటే మనం చెప్పొచ్చు అలా కూడా కాదు కి ఈ వాజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అవర్ ఒపీనియన్స్ అండ్ ఆల్ దాట్ చక్కగా వాళ్ళు చెప్తుంటే మనం విన్నమే మరి అయితే మధ్యలో మాట్లాడాలి వారి ఇష్టం అది వారు చెప్పింది కూడా మనం వినొచ్చు మరి నేను ఎందుకు మాట్లాడాను ఎందుకు మాట్లాడాను అంటే దేని వసారి ప్రసాద్ దీని సైడ్కి వాట్ వాజ్ ది ప్రసాద్ ఐ నో దిస్ సబ్జెక్ట్ ఏమిటనుకుంటున్నారు మరి నాకు తెలుసు ఈ సబ్జెక్ట్ సో దట్ వాస్ ది ప్రసాద్ మేజర్ ప్రాబ్లం కొంతమంది తెలుసు మాట్లాడితే పర్వాలేదు యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ తెలియకుండా మాట్లాడతాను దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ డిఫికల్ట్ ఇది కలియుగ లక్షణం ఇది ఒకసారి ఎక్కడికో సభకు వెళ్ళాం భగవాన్ రమణ మహర్షి యొక్క సంబంధించిన సభ నన్ను మాట్లాడమన్నారు ఎంత సేపు మాట్లాడమంటారు అన్నాను గంట హృదయ కుహరం వచ్చే ఆ శ్లోకం చెప్పాను ఒక్క గంట సెబ్బిద్దాం సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎఫర్ట్ అండ్ పీపుల్ ఎంజాయ్ ఆ శ్లోకం మంచి శ్లోకం అది సో భగవాన్ రమణ మహర్షి యొక్క టీచింగ్ అంతా దాంట్లో ఇమిడి ఉన్నది జాగ్రత్తగా వన్ అవర్ ఆ సభలో ఒక ఆయన ఉన్నారు ఆయన పేరేమిటో తెలిసిన బ్రహ్మజ్ఞాని లేదు అంతకుముందు సుబ్బారావు ఏదో ఉండి ఆయన ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో గత రెండేళ్లలో రిటైర్ అయిపోయారు రిటైర్ పోయి ఆ రమణ మహర్షి పుస్తకాలు ఈ మూల నుంచి ఆ ముందు దాకా చదివేశారు మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ కొనేసి చదివేశారు ఆరు మాసాల్లో చదవడం ఇప్పుడు ఆయన దేశం మీద పడ్డారు ఆయనకి చెప్పడమే తప్పించి ఇంక మరొకటి రోజు పేరు మార్చేసుకున్నారు రామారావు సుబ్బారావు ఇవన్నీ వేసిపోయారు బ్రహ్మజ్ఞాని ఆయన మాట్లాడే రండి అంత బ్లేబర్ అండ్ అంత యూస్లెస్ మీనింగ్లెస్ డిస్కషన్ ఎప్పుడు అక్కడ వినలేదండి ఐ హాట్ ఆఫ్ జంక్ బట్ హీ ఎక్సల్స్ ఇన్ ఇట్ అక్కడ ఉన్న జనం వాళ్ళు తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఇంకా ఆపోయింది మహాత్మా ఆయన ఆయన నమస్కారం చేసేసారు సో అయిపోయింది ఆ తర్వాత ఆ ఇంటికి వచ్చేసాను నేను నాకు ఫోన్ చేసి ఆయన నేను ఎలా మాట్లాడాను ఎవరైనా ఎవరైనా మాట్లాడుతారంటే నేను బ్రహ్మజ్ఞాన్ని మాట్లాడు అసలు ఆ బుద్ధేమిటి ఆ పద్ధతి ఏమిటి ఫోన్ చేసి నేను ఎలా మాట్లాడాను అంటారు ఆ మీరు ఈ పైన మీరు ఎక్కడో పాఠాలు చెప్తూ ఉంటారని విన్నాను ఐ డోంట్ యువ్ కాల్ మీదే వాట్ ఈస్ ఆల్దీ స్ప్రెషర్ సో ఐ తె నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ ప్రెషర్ దట్స్ వై ఐ హంటర్ఫియర్డ్ ఇన్ అకేషన్స్ అండ్ ఐ రిగ్రెటెడ్ ఫర్ మంత్స్ టుగెదర్ ఐ రెగ్యు ఎందుకంటే అనుచితమైన పని చేసిన తర్వాత రెగ్యులెట్ అవ్వడం అవసరమే కదా మరి అది ఒక వీక్నెస్ ఆఫ్ ది మైండ్ అయితే కొంతమంది థిక్ స్కిన్ ఉంటారు ఏ రెగ్యెట్ లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు నా వీక్నెస్ నాది సో ఒక గుణపాఠం ఏమిటంటే నోరు కుట్టేసుకోవాలంటే అవసరం అయితేనే మాట్లాడాలి ఓన్లీ వెన్ యూ ఆర్ ఆస్క్ టు కామెంట్ వెన్ యూఆర్ కాల్డ్ ఫర్ యుద్ధ సో దిస్ ఈజ్ ఒక నియమాన్ని మనం పెట్టుకోవాలి మనం ప్రెషర్ ఉండకూడదు కొంతమంది అంటారు అదేకండి మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు అలా అజ్ఞానంలోనే ఉండిపోతారు ఇదో పెద్ద బ్రాంచ్ ఎదరి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళను ఉద్ధరించడం కోసం మనం ఉన్నాము అనేటువంటిది అది జ్ఞానం యొక్క లక్షణం కాదు అది అహంకారం యొక్క లక్షణం అది ఆ గురు శిష్య సంవాద రూపమైన సంబంధం నిర్మాణం అయితే అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత నిర్మాణం అవ్వాలి అయితే యు ఓపెన్ యువర్ మౌంట్ అదర్వైజ్ కీప్ మౌట్ అది శాస్త్రం మనకు అలా చెప్తాను జడవల్ లోక ఆ చర్యతని గౌడ పదాచార్యుడు నువ్వు వెళ్ళినప్పుడు లోకే జడవత ఆ చర్యత ఒక జడులాగా ఉండంతే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీడి జ్ఞాని అందుకోసం చెప్పాల్సి మొత్తం శాస్త్రము శాస్త్రము యొక్క ఉపదేశం అంతా కూడా వీడు వాడు అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టుగా తాగేసి కూర్చున్నాడు వాడిని వదిలిపెట్టేస్తే లోకంలోకి అంత దున్నేస్తాడు కొట్టు ఎవడూ నిలబడలేడు వాడి ముందు అటువంటి వాడికి సరైన ఉపదేశం ఇవ్వకపోతే వాడు అహంకారిగా తయారు అవుతుంది వాడికి శాస్త్రం ఏమని బోధించిందంటే నైనా ఇదేమి వ్యాకరణ శాస్త్రము తర్క శాస్త్రం కాదు ఇది ఇది ఆత్మశాస్త్రము ఆత్మజ్ఞానము కాబట్టి ఇప్పుడు ఉపనిషత్తులోనే ఉంటుంది ఇటువంటి ఉపదేశం నీకు తర్కశాస్త్రంలో ఉండదు ఎలాంటి ఉపదేశం తర్కశశాస్త్రంలో చలము జాతి ఇవన్నీ ఉపదేశించబడ్డాయి ఛలము అంటే ఎదరవాడు యుక్తి చెప్పినప్పుడు వాదోపవాదాల్లో ఎదరవాడు యుక్తి చెప్పినప్పుడు ఆ యుక్తి కంటే పైయుక్తి నీకు తోచకపోతే ఆ యుక్తిలో లేని దోషాన్ని ఒక దాన్ని సృష్టించి వాణ్ణి పుల్ డౌన్ హిజ్ లెగ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమ్యూనల్ అనేసి అనేసేస్తే వాడిని పుల్ డౌన్ చేసేస్తూ ఉండొచ్చు పార్లమెంట్లో అదే వాడి మీద ఏ దోషం దొరకలేదనుకోండి యు ఆర్ కమ్యూనల్ అనేప్పటికీ అదిగో సెక్యులరిజంకి మోకం వచ్చింది అనేప్పటికీ అందరూ కూడా కబోసు ఇదేదో వీడేదో సెక్యులరిజంకి హాని కలిగించేస్తున్నారేమో అబోరం దోషం లేని చోట ఇటువంటి దోషాన్ని ఒకటి నెత్తిమీద దీనికి ఛలము అనిపారు వీళ్ళు ఛలంలో నిష్ణాతం సో అలాగంటివి తర్కశాస్త్రంలో చెప్తారు అది కూడా ఉపనిషత్తుల్లో కూడా అలాంటివే చెప్తారా చెప్పరు ఇక్కడ ఆపోజిట్ నా ప్రశ్వసి ఎందుకు గాలి కూడా పీల్చొద్దు అంటే అర్థం ఏంటి మాట్లాడాలంటే గాలి పిలిచాలి కదా అందులో ఏదైనా చెప్పదలుచుకుంటే బాగా నిండా గాలి పీల్చుకుని మొదలు పెడతాడు అలా వద్దు మాట్లాడుకోని నిన్ను ఒక విద్వాంసుడుగా వాళ్ళు గుర్తించి నీ సలహా అడిగితే యూ షుడ్ నాట్ గో బ్యాక్ వాళ్ళు నో అడగనంత వరకు ఈ చూడ్నట్టు అవుతుంది ఎవర్మ అలా ఉందా అంతే కానీ పని కట్టుకుని ధర్మాలని చెప్తూ ఉండడం ఆత్మ ఇలాగండి అలాగండి మీరు ఆత్మ గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయారు మీకు తెలియదు ఆత్మని ఇలాంటి మాటలు ఉన్నాయే ఎంతో కూడా అజ్ఞానం యొక్క చిహ్నం తప్పిస్తే జ్ఞాన చిహ్నం కాదు వాళ్ళు జ్ఞానం యొక్క చిహ్నం అనుకుంటారు ఆత్మ కాబట్టి దేశాం వయాసనే వయ దేశాం ఆసనే వాళ్ళు ఒక గ్రూప్గా చేరి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ మహాత్ములు భయా న ప్రశ్వసివ్యం నువ్వేమీ కూడా మాట్లాడకుండా అలా కూర్చోవు అని మహర్షి త్రిశంకు మహర్షి శిష్యుడికి బోధిస్తున్నాడు లేదా మనూచ్య ఆచార్య అంతేవాసిన మన శ్యాస్తి ఈ అంతేవాసి వీడు పద్దెనిమిది ఏళ్ళు వీడు ఏం చెప్తాడు వీడు అహంకారంగా చెప్పడం ప్రారంభించాడు అనుకోండి శ్వేతకేతువులాగా చాంద్రయ్యంలో శ్వేతకేతువు ఒకడు ఉన్నాడు మీకు చెప్తా ఇప్పుడే నా పాఠం సో అలాగంటే అహంకారం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు పైగా యువకుడికి చెప్పాలి ఎందుకంటే వేడి రక్తంలో ఉంటాడు నేనే శాస్త్రమంతా చదువుకున్నాను అలాగా అలాంటి కొంచెం అహంకారం ఉంటుంది అది ఒక దృష్టికోణంలో మంచిది ఆ విద్యా బోధి సూచిస్తోంది కానీ మరో దృష్టికోణంలో అది అహంకారాన్ని బోధిస్తుంది కాబట్టి మెచ్యూర్ అయ్యి గొలది ఇటువంటి వీక్నెస్ నుంచి నువ్వు పైకి వచ్చేసేయాల్సిన అని బోధిస్తున్నావు తర్వాత శ్రద్ధ జాధ్యేయం దానం చేసి పద్ధతి ఉండాలి భాష్యం అంటే శంకర్ అంటున్నారు ప్రశ్వాసోపిన కర్తవ్య కేవలం తదుక్త సార గ్రాహిణా భవితవ్యం వాళ్ళు చెప్పే దాంట్లో సారమేమైనా ఉంటే చూసుకుని అది స్వీకరి వాళ్ళు చెప్తారు సార ఒకప్పుడు సారం ఉండదు ఒకప్పుడు ఉంటుంది ఉన్నప్పుడు గ్రహించారు ఆ బాగుందండి మంచి మాట చెప్పారే అని ఆ సారాన్ని గ్రహించేటువంటి లక్షణం కలిగి ఉంటాయి ఒకప్పుడు ఏమీ సారం ఉండదు ఈ చెరుకు గడ తుక్కుంటున్న రసం తీసేసింది దాన్ని నోట్లో పెట్టుకుని కొంచెం చపరిస్తే కొంత తీపు ఉంటుంది కొన్ని చోట్ల అది కూడా ఉండదు అంత నిస్సారంగా ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే నోరు మూసుకుని జపం ఏదో చేసుకుంటాం ఏదైనా ఒకంత సారం ఉందనుకోండి ఏ సమస్యలు అందులో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎవళ్ళైతే మహాత్ములు ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కనుక పూర్ణంగా సారం ఉంటుంది వాళ్ళు మాట్లాడి దాంట్లో అటువంటి అప్పుడు మనం మాట్లాడడం ప్రారంభిస్తే మనము వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానానికి గోడ కట్టేసిన టైపు మనం మాట్లాడకుండా ఉంటే మనం వాళ్ళు చెప్పేదాన్ని మనం గ్రహించవచ్చు అసలు మాట్లాడేటువంటి అలవాటును తగ్గించుకోవాలి అవసరం పని కట్టుకునే వాగిన్రియాన్ని తగ్గించుకోవాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది చాలా మంచి డిసిప్లిసిద్ధం చేయాలి తర్వాతకించియం తత్ శ్రద్ధ యొవ దాతవ్యం అని శ్రద్ధయా దేయం అని అంటున్నారు దేయం అంటే మీరు ఏదో దానం చేస్తారు కదా ఏదో దానం చేయకుండా నేను ఎలా చూస్తానో దానం దానం లేకుండా నేను జీవితం గడుపుతాననే ఒక పట్టుదల ఏం కూర్చోలేదు కదా ఏదో దానం చేస్తారు ఆ దానం చేసేప్పుడు ఎత్కించియం ఏది దానం చేసినా కూడా తక్కువ కానీ ఎక్కువ కానీ శ్రద్ధయా దేయం శ్రద్ధతో దానం చేయాలి ఏమిటి శ్రద్ధ అంటే మనము ఆ పరమేశ్వరునికి సమర్పిస్తున్నాము అనే ఒక ఈశ్వరార్పణ బుద్ధితోటి దానం చేయాలి సాధారణంగా దానం చేసేవాళ్ళు నిరాదరణతో దానం చేస్తారు మీరు గమనించండి ముషివాడు వస్తాడు అనుకోండి ఆమె వెళ్ళి అని అంటాం ముందు అదే అనవసరం మీరు ఇవ్వడం సందర్భం కాదు అనుకుంటే మీరు ఊరుకోవచ్చు వాడే వాడు కూడా ఎక్కువ టైం ఏమి వేస్ట్ చేయడం గేస్ట్ కోయల్స్గా వాళ్ళు ఇవ్వాలనే నిర్ణయం మీరు చేసుకుంటే పెట్టి ఇప్పుడు వెళ్ళ ఒకరికి అని అలా అనుకోడు ఎందుకంటే దానం ఎలాగూ చేస్తున్నప్పుడు దాని ఏందో ఆ నిరాదరణి కూడా జోడించాననుకోండి చాలా తప్పు అలాగే కొంతమంది ఇలా విసురుతారు అలా కూడా చేయకూడదు ఇంకో కొంతమంది నేను వంద కాగితాలు విసురుతున్నాను ఎవరికి కావాల్సిన వాళ్ళు దొరకపుచ్చుకోండి అని అనే అహంకారం తప్పదు అక్కడ ఉన్న నలుగురికి పిలిచి వాళ్ళకి ఇవ్వడమే కానీ అలాగంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకూడదు శ్రద్ధ ఉండాలి ఆ తీసుకునే ప్రతిగ్రహీతయంలో ఈశ్వర బుద్ధి ఉండాలి ఇచ్చేటువంటి ధనము కానీ వస్తువు కానీ దాని ఎందు ప్రేమ ఉండాలి డబ్బు లక్ష్మి సో ఏదైనా ఇంకో వస్తువు ఉందనుకోండి అది విలువైన వస్తువు అనేందు ప్రేమ శ్రద్ధ ఉండాలి సో ఆ ఇచ్చి వస్తువున్నందుకు శ్రద్ధ ఉండాలి ఎదుట వ్యక్తి ఎందుకు ప్రేమ ఉండాలి ఈశ్వర బుద్ధి ఉండాలి ఈ కర్మ చేసినట్లయితే నేను అభివృద్ధిలోకి వస్తాను అనేటువంటి విశ్వాసము శ్రద్ధ శాస్త్రములందు దానము యొక్క మహిమ ఉండాలి ఇన్నీ వాడు ఒక ప్రేమతో దానం చేస్తే ఆ దానానికి మహాఫలం ఉంటుంది కాబట్టి శ్రద్ధయా దేయం శ్రద్ధయైవ శ్రద్ధతో మాత్రమే మీరు దానం చేయాల్సి ఉంటుంది తర్వాత అశ్రద్ధయా అశ్రద్ధయా అదేయం నాతవ్యం అక్కడ అకార సమాసం చేస్తే సమర్ణ దీర్ఘ సంధిలో ఆకారం మెర్చేయకూడదు అశ్రద్ధయా అధేయం సంధి చేస్తే అశ్రద్ సమాసం సంధి అశ్రద్ధయా దేయము శ్రద్ధతో ఇవ్వాలి కానీ అశ్రద్ధతోటి అధేయం నాతవ్యం ఇవ్వకూడదు స్వామిజీ చాలా బాధ చెప్తారు మీరు ఇంకో అథవా శంకరుడు అథవా చెప్పలేదు ఇంకో అథవా మనం కూడా చెప్పొచ్చు ఏముంది అశ్రద్ధయా ధ్యేయం అధేయం కాదు ధేయం అంటే శ్రద్ధ అశ్రద్ధతోటైనా ఇవ్వు అసలు ఇవ్వడం అంటూ ఇవ్వు అది అసలు అంటే ఇవ్వడమే గొప్ప కదండి ఈ రోజుల్లో వాళ్ళే శ్రద్ధ అశ్రద్ధ శ్రద్ధతో ఇస్తే ఇంకా మహాఫలం ఇవ్వగలిగితే అది అంత చాలా గొప్పది అంత శ్రద్ధ నీకు తర్వాత వస్తుంది ప్రస్తుతం ఏదో ఒకటి అశ్రద్ధ యాపి దాత ఏమి ఇచ్చారు శ్రద్ధలా లేకపోయినా ఇవ్వడం ప్రారంభిస్తే శ్రద్ధ అదే పెరుగుతుంది మొదటి రోజే వీడికి అంత శ్రద్ధ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అలవాటు చేసుకోవాలి దానం చేయడం అలవాటు చేసుకుంటే దొరకదు చాలా కష్టం కొంతమంది అలా ఇవ్వలేరు పది రూపాయలు ఇవ్వాల్సిన చోట అదే రేషియోలో నడుస్తూ ఉంటుంది వన్స్ రేషియోలో నడుస్తూ ఉంటుంది వీడికి ఉంటుంది అక్కడ అవసరం అయినా కూడా ఇంత ఎందుకు ఇవ్వడం అని దాని మీద ఏవో లక్ష తొంభై క్యాల్కులేషన్స్ వేసి చాలా ఒక లౌభ్యాన్ని చేసి ఇస్తారు తర్వాత దీంట్లో ఇంకో సీక్రెట్ ఏమిటంటే ఆ ఇచ్చే ఆపర్చునిటీ మీకు అస్తమానం రాదు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అది ఇది అనగా సీక్రెట్ ఇప్పుడు ఆవు వచ్చి ఇలా మీకేసి చూసింది అనుకోండి అలా ఎప్పుడు జరగదు జరుగుతుంది మన పనుల్లో మనం ఉంటాం ఆవులు ఎక్కడ కనపడవు ఒకవేళ ఆవు ఎదురుకుండగా నిలబడినప్పుడు మన చేతిలో అరటి పండు ఉండదు అరటి చే ఇది పెద్ద గొప్ప అద్భుతమైన సమావేశం ఇది ఆవు మనం ఎదురుకుండా రావడం చేతిలో అరటి పండు ఉండడం చాలా వేరుగా కలుగు మొన్న నాకు కలిగింది నా చేతిలో రెండు అరటి ఉన్నాయి వెంటనే రెండు ఆవు తెచ్చేసాను ఒక తిన్నావు అనుకున్నాను కోళ్ళ తిన్నానికి అస్తమానం మనం తింటూనే ఉండొచ్చు ఆవు మళ్ళీ దొరకదు రెండత్ అది తీసేసుకుని థ్యాంక్స్ కూడా మీకేం చెప్పదో అలా మీకు ఏడు వెళ్ళిపోతుంది ముందుకే థ్యాంక్స్ చేస్తున్నారు అనుకుంటారేమో అయ్యో థ్యాగ్స్ చేసేది లేదు మీరు అనుకుంటే ఇటు ఓట్ రికగ్లైజ్ అలా యు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో ఇట్స్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ అయితే అభ్యాసం గుడ్ ప్రాక్టికల్ సో అప్పుడు కనుక మీరు ఎందుకులే ఆమె ఏదో తింటుంది కదా ఎరటిపళ్ళు ఎందుకు పెట్టాలనో అయితే పోనీ రెండు ఎందుకు ఒకటిద్దామనో లేకపోతే పోనీ లోపలిది తిని తొక్క వేద్దామను ఇలాంటి ఆలోచనలు అన్ని చేశారనుకోలేదు యూ లాస్ట్ ఇది ఆపర్చునిటీ మళ్ళీ మీకు ఆవు కనపడదు అది వెళ్ళిపోతుంది అది స్టెప్ ముందుకు వేసిందంటే వెనక్కి రాదు సో ఆ విధంగా ఆవు కానీ ఆపర్చునిటీ దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి దానము అలా ప్రేమగా చేయాల్సి ఉంటుంది అలా ఇన్కల్క్యులేట్ చేసుకోవాలి అంతే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం తర్వాత శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలిసిన అశ్రద్ధయా హృతం దత్ తపస్తప్ కృత్య అసది తత్ ప్రేత అని అన్నాడు పదిహేడో అధ్యాయంలో నువ్వు అశ్రద్ధతోటి దానం చేస్తావు అశ్రద్ధతో హోమం చేస్తాం ఆ గములు కానివ్వండా ఇంకా చాలా నెక్స్ట్ హోమం చేయని హడావిడి హడావిడిగా శ్రద్ధ లేకుండా హోమం చేస్తాం లేకపోతే తపస్సు అశ్రద్ధతో తపస్సు చేయటం కృతం చేయత్ ఇంకేదైనా కార్యాన్ని ఒక సమాజ కార్యం కానీ మరో దానికి కానీ అశ్రద్ధతో చేస్తే దానికి అసత్ అని పేరు సత్ అంటే శ్రద్ధతో చేసిన కార్యానికి సత్ అని పేరు సత్తు అంటే భగవానుడని అర్థం అసత్త అంటే మిథ్యా అని అర్థం అంటే అది మిథ్యాభూతం అయిపోతుంది అసది శిక్ష్యతే పార్థ నతత్ ప్రేత్య అది మరణించిన తర్వాత నీకు పెద్ద ఉపకారం చేయలేదు ఆ లభించే పుణ్యము ఈ అహంకారం చేత ఈ అనాదరం చేతనో అది డైల్యూట్ అయిపోతుంది నో ఇహ కొని ఇహలోకంలో నువ్వు చేసిన దానానికి ఏమైనా మెప్పు అంటే అది ఉండదు ఎందుకంటే అది తీసుకున్నవాడు ఆ ఇచ్చేళ్ళే అయితేనే విసుక్కుంటూ ఇచ్చాడు అని వాడు ఆ విసుగు గుర్తుంటుంది కానీ ఇది గుర్తు ఈ వస్తువు అన్నం అరిగిపోతుంది ఆధారం అరగద మీరు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టారనుకోండి భోజనం అరిగిపోతుంది కదా నాలుగు గంటల మళ్ళీ ఇంకో భోజనానికి పెడుతయారు ఆ భోజనం అరిగిపోతుంది కానీ మీరు చేసిన ఆధారం అరిగిపోతుంది అలా ఉంటుంది వాడు గుర్తుపెట్టుకుంటాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు వాళ్ళు చాలా గొప్ప ఆదరణ చూపించారు అదే మీరు అనాదరం చూపించారు అదే గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి వాడు కూడా వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటాడు తప్పించి మీకేం ప్రయోజనం ఉండదు వాడి సో ఇహం కాదు పరం కాదు ఎప్పుడు అశ్రద్ధ ఉండరాదు శ్రద్ధతోటి చేయాలి సో ద ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ వీటన్నిటికీ శ్రద్ధ అని పేరు ఫైత ఫైతర్ ఇవన్నీ కలిసి ఉండాలి అహంకారము ఇవి లేకపోవటము అహంకారానికి చిహ్నం అహంకారం తక్కువగా ఉంటే అంత హ్యూమిలిటీ సో అని ఆయన శ్రీకృష్ణుడు కూడా బోధించాడు తర్వాత శ్రీయాదేయం అంటే శంకరులు అంటారు విభూత్యా దేయము అంటే విభూతి చేతనం ఇవ్వవన్న విభూతి అంటే సంపద తనకున్న సంపదను అనుసరించి దానం చేయాలి అంటే అర్థం ఏంటో తెలుసిన సంపదను మించి దానం చేయొద్దు సంపదకి తగ్గించి కూడా దానం చేయొద్దు యథాశక్తి దానం అంటారు ఆ యథాశక్తి అనే అంటారో గొప్ప మాట పాని వ్యాకరణం ప్రకారం శక్తిం అనతిక్రమ్య యథాశక్తి శక్తిని దాటకుండా యథాశక్తి దానం అంటే చూడండి శాస్త్రం కూడా మీరు దానం చేసేప్పుడు మీ యొక్క సుఖాన్ని మీరు పరిరక్షించుకుని దానం చేయమని చెప్తారు చేతన నేను ఆల్వేజ్ అయిస్తే ఈరోజు దానం చేసి రేపు పొద్దున మళ్ళీ వచ్చి క్యూలో నిలబడి ఇంట్లో ఉండకూడదు క్యూలో అంటే ప్రతిగ్రహీతల క్యూలో సో ఒక ఆయన వేద పండిత సత్కారం చేస్తూ ఉండే ఆ చేసేప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యవస్థది చూసుకోకుండా ఏదో కొంత భేషజానికి పోయి ఉన్న డబ్బుతో సత్కారం చేసేసాడు మొన్నడు ఆయన దగ్గర డబ్బు లేదు ఇడ్లు నడిచి మార్గం లేదు అప్పుడు భార్య సలహా చెప్పింది ఏదో ఒకటి చేయండి అవును మీరు చిన్నప్పుడు వేదం చదువుకున్నారు కదా వేదం ఏమైనా గుర్తుందా అని అడిగింది అంటే అంత బాగా గుర్తు మోస్తరుగా పర్వాలేదు వెనకాల ఉండి చెప్తుంటే అదే గుర్తు వస్తుంది వీళ్ళు వేదసభకు మీరు కూడా వెళ్ళండి అంటే ఆయన మొన్నడు వేదసభకు వచ్చాడు వేదసభకు వచ్చి వీళ్ళు అనుకున్నారు దాత పిలిస్తే వచ్చేదేమో దాత పిలిస్తే రాలేదు మామూలుగా వీళ్ల తరఫున వేద పండితుల పక్కనే వచ్చి కూర్చున్నారు వీళ్ళు మోలవేశ్వర వస్తే చెప్తూ ఉంటే అక్కడ వెనకాల నుంచి ఇప్పుడు కోరస్లో గానం చేసేప్పుడు మనకి పూర్తిగా రానక్కర్లేదు ఏదో కొంత వస్తే చా పెదులు కదులుతుంటే వీళ్ళు చెప్తూ ఉంటారు వెనకాల ఇలా తలకూపుతాడో అప్పుడప్పుడు పెదుగులు కదిలిస్తూ ఉండడం ఈయన కూడా వేదం చదువుకున్నాడు ఈయన వచ్చాడు కదా కాబట్టి వీళ్ళతో పాటు ఆయనకు కూడా దానం ఇస్తాను సత్కారం చేస్తాను అది ఇంటికి పట్టుకెళ్ళి ఆ చేశారు ఆయన అలా ఉండకూడదు దానం చేసేప్పుడు ప్రతిగ్రహీత స్థాయికి మనం దిగజారిపోయిన విధంగా యథాశక్తి దానం చేయాలి యథాశక్తి శక్తి మానతిక్రమ ఇంకొకటి ఉంది శక్తి వంచనాం అకృత్వం యథాశక్తి శక్తిని వంచకూడదు పది రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ఐదు రూపాయలు ఇచ్చారనుకోండి వంచన అయిపోయిన చూడండి వంచన అంటే ఎవరైనా ఎదరవాడిని వంచన కాదు శక్తిని వంచన చేశారు ఇచ్చే సందర్భం ఇచ్చే అవసరం ఉన్నది ఇచ్చే సామర్థ్యం ఉన్నది केवल लौभ्यत वेकाड़े लक्षण अभी सरता श्रीआ देय शक्ति अतिक्रम शक्ति वंचा दानी तरवा देय ह्यूमटी लज्जा अंत ह्यूमिटी मनमेत परमेश्वर इवाल అని ఆ మాట యథార్థంగా అనగలగాలి కదా మనం ఏమి ఇచ్చేవాడి మనం ఎంతటి వాళ్ళని ఇవ్వడానికి అంతా ఈశ్వరుడిచ్చిందే సర్వము ఈశ్వరుడిదే మనం వద్దే నిమిత్తమాత్రం అదే మీరు ఇచ్చారనే మాట కూడా మీరు అనద్దు నేనేమిచ్చా నమహం నేను ఇచ్చిందంతా మీరు చేసుకున్నటువంటి మహాకార్యంలో నేను ఇచ్చింది చాలా తక్కువ అది కూడా నేను ఇచ్చింది కాదు అది కూడా ఈశ్వరానుగ్రహం వల్ల ఇచ్చింది గ్యాటిట్యూడ్ దిస్ఈస్ కాల్డ్ హ్రీ హ్యూమిలిటీ ఆ హ్యూమిలిటీతో దాని లజ్జాత లజ్జయా దేయ సిగ్గుప సిగ్ లజ్జతో సిగ్గుపడ్డ అంటే తప్పు పని చేసే సిగ్గుబడ్డం ఆ కాదు హ్యూమిలిటీ దట్ ఈస్ ది వర్డ్ లజ్జ హ్రీశ్యతే లక్ష్మి శిచపత్ రాత్రే పార్శ్వేని ఆ మహాత్ముడికి హ్రీ లక్ష్మీ రెండు పత్నులు పత్నులు అంటే ఆయన సహజ కలిసి ఉంటాయి లక్షణాలు ఒకటి సంపద రెండు హ్యూమిలిటీ హ్యూమిలిటీ తోటి దానం చేయాలి నేను ఎక్కువ ఇవ్వలేకపోయాను ఇంకా ఇచ్చి ఉండాల్సింది ఫోన్ రెండు ఏదో ఇంత మాత్రమే ఇవ్వగలిగాను ఈసారికి అనుకుని ఇట్లా దానం చేయాలి అంతేగానే మాదే పెద్ద పొద్దుండో నల్లాగే ప్రకటించి ఇట్లా దానం చేయటం క్రియా దేయం సమాజం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది దీనికి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇచ్చేదోపరు అందులో ఈ మధ్యన వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెక్కు ఇస్తారు ఆ చెక్కు ఇంత చెక్కు తయారు చేస్తున్నారు ఎప్పుడైనా గమనించారా మీరు పెద్ద చెక్కు ఈ వెనకాల పోతుంది చూడండి ఇంత చెక్కు తయారు చేస్తారు ఇరవై అక్షరా ఎందుకు టీవీ కెమెరాల్లోనూ ఫోటోగ్రాఫర్లోనూ బాగా రాగా ఆ చెక్కుని ఇద్దరు మోసుకొస్తారు అది ఫ్రేమ్ కట్టించి ఉంటుంది నిజం చెక్ అది ఇద్దరు మోసుకొచ్చి జాగ దాన్ని నలుగురు పట్టుకుంటారు వీళ్ళు దాతలు అన్నమాట నలుగురు ఈ పుచ్చుకునే ఆయన ఒక ఆయన ఆయన ఫోటోలు టక టాక టా ఆయన తీసుకుని లోపల పెట్టుకున్నామంటే అప్పుడే కాదు ఇంకా నాలుగు ఫోటోలు తీయాల్సినాం అండ్ యూ బిలీవ్ మీ ఈ చెక్ని జాగ్రత్తగా మడత పెట్టి నెక్స్ట్ డే ది ప్రజెంటేటింగ్ ది బ్యాంక్ అంతే మంచి దట్ ఈస్ ది చెక్ కేవలం కెమెరాల కోసమని దాని సైజు పెంచేస్తారు అలా ఉండకూడదు చీ అంత హడాహడిగా ఇవ్వడం అన్నది తప్పు చీతి మంచిదే కాముగా వెళ్ళి ఇచ్చేస్తారు ఈనాడు సమాజం దీనికి అపోజిట్ తర్వాత శిలా శాస్త్రాల కింద రాయించుకుంటాను దాని నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను నేను ట్యూషన్ కనుక ఇస్తున్నాను ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద మూడు పేర్లు ఉన్నాయి అంటే ముగ్గురు కలిసి ఇచ్చారు అడిగాను కూడా ఏమిటి మూడు పేర్లు ఉన్నాయి ఏంటంటే ముగ్గురు కలిసి ఇచ్చారు ఎంత అయిందండి ఫ్యాన్ అంటే ఆరు వందల సీలింగ్ ఫ్యాన్ ఆరు వందల యాభై ముగ్గురు కలిసిచ్చారు ముగ్గురు పేర్లు మూడు రెక్కల మీద మూడు పేర్లు అలా రాయించుకోకూడదు తర్వాత దేవాలయంలోకి వెళ్తే ఆ బండల మీద పేర్లు ఒక్కొక్క బండ ఒక్కొక్కళ్ళు ఇచ్చారు ఈ సవాదు స్టోన్ ఉంటుంది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు రామమ్మ గారి జ్ఞాపకార్థం ఎంత ఇచ్చారంటే ఆ స్టోన్ ఆమె ఇచ్చారు స్టోన్కి పన్నెండు రూపాయలు పదహారు రూపాయలు ఏదో చెప్తారు వీళ్ళు వీళ్ళు అలాగంటి స్కీమ్లు ఎవరు రైస్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోన్ ఇవ్వండి అని టు మేక్ ప్రోగ్రెస్ దానికి వీళ్ళు ఇస్తారనమాట మా పేరు రాయించుకోవడం నిర్రాయించుకోకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఎలా రాస్తారంటే శ్రీరాములు గారు ఇచ్చిన దానము అని రాస్తారు నాకెంతో మనస్సు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే గమ్మున అడుగు వేస్తున్నాం అక్కడ శ్రీరామ మీద వెళుతుంది ఈ కాలు వెళ్ళి ఈ దేవాలయాల్లో ఇదో పెద్ద ప్రారంభం ప్రదక్షిణం చేద్దామంటే దాంట్లో మొత్తం దేవుళ్ళ పేర్లన్నీ కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటాయి ఎక్కడైనా పరిశీలిస్తే మనసుకు కష్టం అనిపిస్తుంది అలా ఉండకూడదు అక్కడ రాయిపో శ్రీరామాని అక్కడ కాళ్ళు దగ్గర రాయడం ఏమిటి పేరు రాయకుండా ఉండాలి సో ఇలాంటి అంశాలని తర్వాత దానం చేసి మరిచిపోవాలి ఆ కర్తృత్వం బాగా దృఢంగా ఉన్నవాడు మరిచిపోలేడు గీత చదివినవాడు మరిచిపోగలుగుతాడు కర్త ఉంటాడు కర్త మిగిలి ఉంటాడు మరిచిపోలేదంటే అర్థం ఏంటండి కర్త మిగిలి ఉన్నాడనమాట ఇచ్చి టైంలోనే కర్త ఉండకూడదని శాస్త్రం చెప్తుంటే ఇచ్చిన ఏడాదికి కూడా ఇంకా కర్త మిగిలిన వాడిని ఉన్నాడంటే వాడికి ఏమర్థమైనట్టు శాస్త్రం కాబట్టి అంతా కూడా చాలా గడబడిగా ఉంటుంది లోక వ్యవహారం సో లోక వ్యవహారంతో మనం ఎప్పుడూ కూడా వీ షుడ్ నాట్ గోయింగ్ టు దాట్ దాన్ని మనం అనుసరించకూడదు మనం ఎలా ఉండాలంటే చుట్టుపక్కల వ్యవహారాన్ని మనం ప్రభావితం చేసేటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి దాని చేత మనం ప్రభావితులం కాకూడదు కాబట్టి సో ఈ లక్షణాలన్నీ ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా బాగా తెలుసుకోవాలి తర్వాత భియాదేయం సంవిధాదేయం భాష్యం భియా సంవి సంవిన్మిత్రాది కార్యం సో భియాదేయం భయంతో ఇవ్వాలి ఏమిటి భయము అదే ఆపర్చునిటీ పోయిందంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ ఆపర్చునిటీ అని ఇచ్చేసింది తీర్థేశు దానం అని ఆ సందర్భం వచ్చినప్పుడు దాన భాగవతంలో వస్తుంది ప్రసంగం సో దశర ధర్మరాజు గారికి పరీక్ష మహారాజు పుడతాడు మనవడు వెంటనే ఆయన డబ్బు మోట్లు ఉప్పేసి దానం చేసేస్తుంది ఎందుకంటే శిశువు జన్మించినటువంటిది దాన్ని తీర్థము చాలా పవిత్రమైనటువంటి సమయం అది ఎందుకంటే శిశువు అంటే వంశ వృక్షాన్ని ముందుకు తీసుకువెళ్ళి వాడిని ఇదనేదని కావాల్సిన వ్యవస్థ ఉన్నది మన ఇంటికి ఒక కొత్త ఈశ్వరుని యొక్క ఒక అనొక అవతారం జీవరూపంగా మన ఇంటికి వచ్చింది ఒక శుభవేళ అది ఆ సమయంలో ఓపెన్ ది మనీ బ్యాగ్ బికాజ్ ఇట్ ఈస్ ది టైమ్ టు గివ్ అంటే మర్నాడు నువ్వు ఇస్తారు ఉన్నాయి అక్కర్లేదు మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి ఇంట్లో పెళ్ళి అయింది వేద పండితులు వస్తారు మీరు వస్తారు పిలవకపోయినా వీళ్ళు అయిపోయింది అనుకోండి మీరు నాగవాళ్ళని కంచం తిరిగేసి ఇలాగా గెజ్ తోటి కొట్టారు అనుకోండి ఎవరు వస్తారు మీ ఇంటికి ఎవరు రాదు ఆ తర్వాత మీరు తప్పన్నారా నిన్నటి వండిన బూర్లు ఇంకా ఉన్నాయి రెండు అంటే అక్కర్లేదు మాకంట ఇంకా రారా వచ్చి టైం ఏదో ఉంటుంది ఆ టైంలో పదహారు ఇద్దామా పన్నెండు ఇద్దామా పన్నెండు ఇద్దామా పదహారు ఇద్దామా అని లెక్క వేయకూడదు నూట పదహారు ఇచ్చేయటమే ఒక్కొక్క వంద కానీ తప్పులు ఇచ్చే పనే లేదు అసలు అలాంటి ఉత్సాహంతో దానం చేయాలి ఎందుకంటే మళ్ళీ ఈ ఛాన్స్ దొరకదనే భయంతో దానం చేయదు బియా దే భయం అంటే అది మునికిపోతూ దానం చేయమని కాదు బియా అంటే విత్ అన్ అప్రహెన్షన్ దట్ ఐ మే నాట్ గెట్ దిస్ ఛాన్స్ వన్స్ అగే బట్ దట్ రూల్ ఈస్ దర్ శ్రీయా దేయం ప్రిన్సిపల్ ఉంది అది ఉండగా దిస్ ఆల్సో యూ హెవ్ టు టేక్ ఇన్ అకౌంట్ తర్వాత సంవిధా దేయం సంవిధ తృతీయ నిమిత్తం సంవిత అంటే మిత్రాది కార్యం మిత్రుడు మొదలుగు వారి పని దాన్ని సంవిత్ అంటారు మిత్రుడి పని అవ్వచ్చు లేదా బంధువుల పని అవ్వచ్చు లేకపోతే నైబర్ పని అవ్వచ్చు వాడు ఆ అడుగుతాడు వెంటనే ఇచ్చేసేయాలి ఎందుకంటే అది సంవిత్ మిత్రాది కార్యం వాడికి ఎ ఫ్రెండ్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అనేది ఇంగ్లీష్ సామెత ఉంది ఆ సామెతకి కరెక్ట్గా అలాంటి మాట అయితే సంవిధా చేయాలి ఇప్పుడు మిత్రుడు అప్పు అడిగాడు అనుకోండి వాడు యోగ్యమైన వ్యక్తి అప్పు ఎగేసి వాడైతే సో యోగ్యమైన వ్యక్తి ఎప్పుడూ కూడా డబ్బు అడగడు ఆ సమయం వచ్చి అడిగాడు అనుకోండి ఇవ్వలేదనుకోండి ఇంకా మళ్ళీ రెండోసారి జీవితంలో మేము వేరే మమ్మల్ని అడగను అడగడు వేరే మన ఒక అలాగే ఎప్పుడూ చేయకూడదు మాట్లాడకుండా ఇచ్చేసేది డబ్బు ఏమైపోతుందండి నోట్ రాయండి కొంతమంది పదివేల ఒక ఇంకో ఆయనకు రూపాయలు ఇస్తున్నారు నోటు రాయండి అక్కడ నేను అన్నాను మీరు నోటు ఒక్కర్ అక్కర్లే ఇవ్వండి మన పడే కదా అయినా అంటే అలా అనకా నేను ఇస్తాను లేవా బాబు నీకు నాది పూచి ఇవి పదివేలు నోటు పదివేల ఇవ్వలేదు వాడుకుంటాడు ప్రస్తుతం అలా ఉండాలి కానీ ఏమిటి నోటు ఏమిటి అసలు కాన్ఫిడెన్స్ ఉండదు అంటే ఎదరో వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో అటు వాళ్ళతో నిన్ను సంగతి చేయమన్నాడు అసలు మన మిత్రులు ఎలా ఉండాలంటే ప్రాణమైనా ఇస్తారు కానీ ధనం విషయంలో తేడా రానివ్వాలనే ఫ్రెండ్సే మనకు ఉండాలి అసలు మనకు మన కంపెనీ అలా ఉండాలి కబులో పేకాట రాయిల కంపెనీ ఉంటే వాడు ఎప్పుడు ఇస్తుండదు వాడికి ఇవ్వడం అంటే భయమే సో అలా మనకు అటువంటి కంపెనీ ఉండకూడదు కాబట్టి ఎలాంటి కంపెనీ ఉండాలి ఒక లక్ష అలా ఇచ్చి ఆరు మాసాల తర్వాత ఇస్తాను ఏదైనా ప్రూఫ్ ఏం ప్రూఫ్ అక్కర్లేదండి మీ మాటే ప్రూఫ్ రైతాలు మన ఇప్పుడు నాగార్జున డీసీఎల్లో పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ముద్రించి ప్లాస్టిక్ కా ఎవరిలో పెట్టించారు ఇంకా అలా పడున్నాయి వెన్నఆర్ ప్యాటర్న్స్లో అలా పడున్నాయి ఇంకా వాటికి ఎందుకు లేదు నేను చాలామంది మిత్రులు ఎరుగుతున్నాను ఐ నో మెనీ పీపుల్ వెరీ క్లోజ్ క్వార్ట్నర్స్ ఆ కవర్ చూసుకునే సంతోషించానంటే ఆ ప్లాస్టిక్ కవరు అది ఇచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ అవాడు ఇచ్చింది అది ఒక్కటే ప్లాస్టిక్ కవరు ప్లాస్టిక్ సంచి అవి అవి చూసి సంతోషించుకోవాలంటే అవి ఏమైనా ప్రూఫ్లాన్ని ఓ పెద్ద మనిషి ఓ లక్ష తీసుకుని నేను తర్వాత కళ్ళు మూసుకొస్తాను ఎందుకంటే ఐ హ్యావ్ దట్ బిలీఫ్ ఒకవాడు ఇవ్వలేదు అనుకోండి పోనే మనకి ఇంతే ప్రారంభం అవుతుంది దేవుడికో నమస్కారం చేసి కూ నమస్కారం సో పెద్ద మనస్సు ఉండాలి ఫుల్ హార్టీగా ఉండాలని నా కాదు పెద్ద మనస్సు ఉండాలి అని మాత్రమే నేను మనం చేసేది సంవిధాదేయం మిత్రుడు బంధువు అన్న తమ్ముడు సోదరుడు సోదరుడు నైబరు మంచివాడైన సమ్ వ్యక్తి యోగ్యమైన వ్యక్తి మనతో చదువుకున్న వ్యక్తి యోగ్యమైన వాడు కష్టంలో ఉన్నాడు ఒక అవసరంలో ఉన్నాడు ఆ టైంలో మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాడికి సహాయం చేసి మనం వాడి మాటను దక్కిస్తే అది జీవితాంతం వాడు గుర్తుపెట్టుకుంటాడు అబ్బు వెళ్ళి మనకి ఇచ్చేస్తాం వాళ్ళు ఏమీ అర్థపెట్టుకో అలా తినేసి వాళ్ళు ఏమీ ఉండాలి వాళ్ళు పని ఉండాలి ఈ లీఫిన్ వాడునో పెన్నార్ ప్యాటస్ వాడు తినేస్తే ఏం చేశాం ఓకే సంవిధే సర్తమాన ఏది కదాచిత్వా శ్రౌతే స్మాతే వా కర్మణి వృత్తే వా ఆచారలక్షణే విచికిత్సంశయ సత్ భే ఇంకో టాపిక్ వస్తుంది దానికి శంకర్లో ఏమనర్థం చెప్పారంటే ఏం వర్తమాన అత దెన్ దెన్ అంటే అర్థం ఏంటి వైల్ వీఆర్ కండక్టింగ్ అవర్ రిసల్ట్స్ ఇన్ దిస్ స్పెషల్ ఓ ప్రాబ్లం అరైజ్ అవ్వచ్చు అని దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అథ ఈ విధంగా ఉంటూ ఉంటే నువ్వు అని గురువు శిష్యుడు చెప్తున్నాడు ఎది కదాచిత్ తే తే నీకు అథ ఎది తే తే అంటే నీకు ఎది అంటే ఇఫ్ కదాచిత్ ఏదైనా ఒకనాడు తే నీకు తే తవా నీకు కర్మ విచికిత్స విచికిత్స అంటే సందేహము బుర్రగోకూడదు విచికిత్స అంటే ఏమిటో అర్థం కాక ఇటాట సందేహము ఎలాగ విషయం తెలియకుండా ఉన్నదే నేను సందేహం అనేది ఒకటి ఉంటుంది కదండి ఆ సందేహం దేంట్లో సందేహము కర్మని విచికిత్స కర్మయందు సందేహం కర్మ అంటే వైదిక కర్మ శ్రౌత కర్మ మీరేదో యజ్ఞం ఏదో చేస్తున్నారు ఆ కర్మయందు మీకు సందేహం కలగచ్చు లేకపోతే స్మార్థకర్మ స్మార్థకర్మ అంటే స్మృతి చేతను బోధింపబడిన నేను క్రితం సంవత్సరం ఇక్కడ భాగవతం చెప్పాను మీకు గుర్తుందా అది నేను ఏం చేశానంటే ఎలా మొదలుపెట్టానంటే అమావాస్య నాడు మొదలుపెట్టి కాదు పాఠ్యమి నాడు కృష్ణ పాఠ్యమునాడు మొదలుపెట్టి ఆ సప్తమి నాడు పూర్తవుతుంది అని నేను వేశాను ఒరిజినల్ ప్లాన్ పూర్ణమైపోయినా పాఠ్యమినాడు అయితే ఇది కరెక్ట్గా ఉందా లేదా అని నాకు డౌట్ డౌట్ వచ్చి రాజమండ్రిలో ఓ మంచి పండితులు ఒక ఆయన ఆయనకి ఫోన్ చేశాను ఏమన్నా మహానుభావ ఇలా చేద్దామని డేట్ అది అనౌన్స్ చేసి కూర్చున్నాము దీన్ని ఇటు అటు బెసకుండా ఏవోవో లక్షా తొంభై కండిషన్స్ తోటి ఈ డేటే ఫిక్స్ అయ్యింది దీనికి ఇంక ఇటు మార్చడానికి లేదు మార్చడానికి లేదు మీరు ఎప్రూవ్ చేస్తారా ఈ డేట్ నేను అడిగాను ఆయన అంటే నే ఆయన అన్నారు నేను ఎప్రూవ్ చేయనండి అన్న అయ్యే మీరు కంఠంలో వెలకాయబడ్డటట్ అయింది ఎలాగని ముహూర్తం పెట్టేశాము దీన్ని అన్ని ఏర్పాట్లు చేసేసామంటే మీరు పాఠ్యమినాడు మొదలెట్టడానికి వీలు లేదు పూర్ణిమ నాడు మొదలు పెట్టండి అలా ఒకరోజు ముందు అప్పుడు వెంటనే మళ్ళీ నేను అర్జెంటుగా కాంటాక్ట్ చేసే పీపుల్ని ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అప్పటికి సో వీ హ్రీ పోన్ వి హోల్ థింగ్ బై వన్ డే దీన్న దీన్నే ఏమంటారంటే విచికిత్స సందేహం వచ్చినప్పుడు ఎవరినైనా మహాత్ముల్ని ఆ విద్యలో ఆరితీరిన వాళ్ళని పవిత్రమైనటువంటి అంతఃకరణ గల వాళ్ళని ఆ లక్షణాలన్నీ రాబోతున్నాయి ఎవళ్ళని అడగాలి సో ఎవళ్ళని అడిగి తెలుసుకోవాలి ఎవడన్నా రోడ్డు మీద కనబడ్డ వాడినో అయితే ఓ అహంకారోహుడు ఉంటాడు నవర్ ఏదో బోర్డు పెట్టుకుని ఉంటాడు వాడినో అలా అడగద్దు ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళనే అడగాలి యోగ్యమైన వ్యక్తినే మీరు అడిగి తెలుసుకోవాలి సో శ్రౌతకర్ అలాంటి సందేహం రావచ్చు అది స్మార్తే కర్మని ఒక స్మార్థకర్మ చేసుకుంటున్నాము సందేహం వచ్చింది శ్రౌత కర్మలో సందేహం వస్తుంది ఈ శ్రౌత కర్మలు ఎవరన్నా హోమం చేయాలి ఇప్పుడు చేయమంటారా తర్వాత చేయమంటారా ఇలాంటి సందేహాలే పోవచ్చు ఎందుకంటే కర్మ విస్తారంగా ఉంటుంది ఆ సందేహాలు ఏమో వస్తూ ఉంటాయి ఇవి చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను అమెరికాలో ఓ సందేహం అడిగాను ఎందుకంటే దేవి మూర్తి పెడుతున్నాం మేము పెద్ద పులి మీద కూర్చోబెట్టాలా సింహం మీద కూర్చోబెట్టాలా అని అడిగారు ఎలాంటి సందేహం అవుతుందండి ఎందుకంటే దేవి పెద్ద పులి మీద కూర్చుంటుంది సింహం మీద కూర్చుంటుంది ఎలాగా అని అడిగారు అడిగితే నేను జాగ్రత్తగా ఆలోచించి దాంట్లో కొంత శాస్త్రం కొంత ఉంది దానికి దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ గైడింగ్ ఇన్ నేర్ చెప్పట్ నన్నీ ఆలోచించి నేను సింహం మీద కూర్చోబెట్టండి అని చెప్పాను ఫైనల్గా దేవేంటారు ఇంక అది వల్ల మీరు తప్పేం కాదు బట్ దేహ దేర్ ఆర్ టూ ఆల్టర్నేటివ్స్ వుచది ఇదేనా పర్వాలేదు అదేనా పర్వాలేదు అని మనం చెప్పాము అనుకోండి అది వాళ్ళకి ఎలాగో తెలుసు మనం ఏదో ఇదమిత్తంగా చెప్తామని కదా వాళ్ళు మన దగ్గరికి వచ్చింది నేను అన్నీ ఆలోచించి మీరు సింహం మీద కూర్చోపెట్టండి అని చెప్పాను సో ఆ విధంగా అలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి శ్రౌతే వా కర్మని స్మార్తే వా కర్మని తర్వాత వృత్త విచికిత్స వృత్త అంటే ఈ ప్రశ్నలు చాలామంది అడుగుతారు అంటే సత్సంగాన్ని అడిగితే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వృత్తము అంటే ఆచార లక్షణ వృత్తే ఆచార లక్షణ విచికిత్స కాండక్ట్ కాండక్ట్ సర్టిఫికెట్ ఎప్పుడైనా అన్నారా సో ఫుడ్ కాండక్ట్ సో దాని పేరు వృత్త వృత్త అంటే శీలము కాండ ఆచారము అంటే శీలం దీనికి సంబంధించి సందేహం వృత్త విచిత్ర ఇది కర్మ సందేహం కాదు ఇది అంటే కర్మ కాదు కదండి ఆచ శీలము ఈ పరిస్థితిలో మనం ఎలా ఉండాలి ఇప్పుడు మన ఫలాన వాడు ఉన్నాడు వాడేమో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి పండిని ఎత్తికెక్కించుకో ఎతికెక్కించుకోవాలా లేకపోతే ఎదురుపడి తిట్టాలా ఇలాంటి సందేహాలు ఏమో అవసరం అది కర్మ ఏం కాదు కదా అది శ్లోత కర్మ స్వార్థకర్మ కాదు అది కేవలము హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి ప్రశ్న అంటే మా ఏం చేయమంటారో నా దగ్గరికి వచ్చే నేను జాగ్రత్తగా పరిశీలించి నేను తోచి సమాధానం చెప్తాను దానికి మనం నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈ ఇలాంటివి అమెరికాలో ఎక్కువ ఎందుకంటే ఇన్సెక్యూర్ సొసైటీ అంటే సొసైటీ సెక్యూర్ సొసైటీ ఎంత డిఫరెన్స్ ఉంటాయి అమెరికాలో ఇంత పాఠం వాళ్ళకి అక్కర్లేదు సగం పాఠం చెప్పింది సగం క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్లు లేకపోతే మజ్జిగి లేకుండా పోయినవైనా చేస్తారు కానీ క్వశ్చన్ ఆన్సర్స్ లేకుండా మాత్రం వాళ్ళు ఏ పని వినడం ఎందుకంటే సందేహాలు ఫీడ్బ్యాక్ ఇది ఇలా ఉంటుంది కొంచెం బిట్ ఇన్సెక్యూర్ సొసైటీ లక్షణం అన్ని డౌట్స్ అలా వస్తూ ఉంటాయి వెరాజ్ శ్రద్ధ గలవాడికి డౌట్స్ తక్కువ ఉంటాయి సాధన చేసేది ఎక్కువ ఉంటుంది ఐఎమ్ నాట్ కండెమింగ్ దాట్ దట్ ఈస్ ఆల్సో ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ ఇట్ ఈస్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ బట్ వాళ్ళు ఈ వృత్త విచికిత్స ఏ అడుగుతారు తర్వాత ఒక సాధువుని అడిగితే ఈ సాధువు నలుగురికి చెప్పడం గోడకి చెప్పినట్టుగా ఉంటుంది అందుకోసం కూడా వృత్త విచికిత్స తర్వాత ఉద్యోగం చేయాలా మానేయాలా అని ఇలాంటిది అది వృత్త విచికిత్సలో ఒక ఇలాంటివి అడుగుతూ ఉంటారు I give appropriate advice. That is is part of the job job we do there. there. Swamiji so It a very big నేను ఐ గివ్ అప్రోపరియట్ అడ్స్ దార్ట్ ఆఫ్ స్వామిజీ నేను మా తిరిగి అమెరికా బిగ్ జాబ్ ఇంపార్టెంట్ ఆఫ్ సర్వీస్ ఫ్రంక్షన్ లైక్ కౌన్సిలర్స్ మ్యారేజ్ కౌన్సిలర్స్ అన్ని రకాల కౌన్సిలర్స్ బోర్డు పెట్టుకోవడం మినహాయించి అలాంటిది మీకు ఎప్పుడైనా రావచ్చు రాకుండా ఉండుగాక నీకు శుభంగానే కలగాలని కోరుకుంటాము కానీ ఏవో కొన్ని విడ్డూరమైన పరిస్థితులు నిర్మాణం అయ్యి ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఏం సో ఆచార లక్షణే విచికిత్స సంశయ వచ్చింది అందాము ఏ తత్ర బ్రాహ్మణి ఆయుక్త క్షధర్మ కాస్యూ ఇది చాలా గొప్ప ప్రకరణం ఇదిగో ఇలాంటి వ్యక్తులని మీరు అప్రోచ్ అయ్యి వారిని సలహా తీసుకోవాలి ఎలాంటి వ్యక్తులు ఏ తత్ర బ్రాహ్మణ తత్ర అంటే తత్ర ప్రదేశే ఆ స్థానంలో లేకపోతే ఆ కాలంలో అయితే ఆ విషయంలో వేదవేత్తలు బ్రాహ్మణ అంటే వేదవేత్త ఇప్పుడు శ్రౌతకర్మ స్మార్థకర్మ గురించి చెప్పగలిగిన వాడు ఎవడు వేదవేత్త చెప్పగలుగుతాడు వాడు వేదాధ్యయనం చేసి వేదార్థాన్నే చక్కగా తెలుసుకుని పండితుడు శ్రోత్రియుడు చెప్పగలుగుతాడు కాబట్టి సో వాడు వేదవేత్త అయి ఉండాలి అదే అంటున్నారు ఏ తత్ర తస్మిన్ దేశే కాలే వా బ్రాహ్మణ సో ఆ ఆ కాలంలో మీకు సందేహం వచ్చిన స్థానంలో సందేహం వచ్చిన టైంలో అక్కడ ఎవళ్ళైతే వేదవేత్తలు ఉన్నారో బ్రాహ్మణ ఫస్ట్ ఎడ్జెక్టివ్ అటువంటి వాళ్ళని మీరు సలహా అడగాలి అయితే అది ఒక్కటే చాలదు ఇంకా కొన్ని ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమిటి యుక్త ఆయుక్త భాష్యం తర్మాదవు యుక్త ఇది వ్యవహితేన సంబంధ కర్తవ్య ఈ తత్రాన్ని ప్రతిదానికి మీరు జత చేసుకోండి అంటున్నారు తత్ర ఎక్కడుంది ఏ తత్ర అక్కడ ఉంది దాని పక్కన బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్త మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చినా ఈ తత్ర వెళ్ళి ఆ యుక్తకి అన్వయిస్తుంది వ్యవహితైన సంబంధ కర్తవ్య వ్యవహిత అంటే దూరంగా ఇంటర్మీడియట్ గ్యాప్ ఉన్నప్పుడు